తర్వాత భూతానీతి చ తద్విధ ఒక హైరణ్య గర్భవాదాన్ని త్రోసిపుచ్చి ఇప్పుడు ఇంకొక కల్పనని తిరస్కరిస్తున్నారు ఆయన అలా అంటాడు కల్పన అంటాడు ఎవరో ఆనందగిరి టీకాకారుడు కల్పనాంతరం దర్శించి మరొక కల్పన అన్ని కల్పనలు తప్ప మరొకటేమీ కాదు ఇంకొక కల్పననే నిరాకరిస్తున్నారు అయితే ఒకటి ఇంత మాట చెప్పాను కాబట్టి చెప్తున్నాను సాధకులు ఆరంభావస్థలో అంతఃకరణ శుద్ధి కొరకై హిరణ్యగర్భతత్వాన్ని స్వీకరించి దానిని ప్రేమగా భక్తిగా ఆరాధించి ఆ తర్వాత తెలుసుకుంటారు మూలతత్వము ఆత్మచైతన్యం మాత్రమే అని కాబట్టి హిరణ్యగర్భ ఉపాసన ఒక సగుణ ఈశ్వర ఉపాసన అనేది అది ఆ పరమ ఆత్ ఆత్మజ్ఞానానికి ఒక మెట్టుగా తప్పనిసరిగా ఉపయోగిస్తుంది అంతేగాని అదే పరమతత్వము అంటే మాత్రం అంగీకారం ఎలాగూ కాదు మంచిది ఇక భూతములే తత్వము వీళ్ళు లోకాయతికులనే ఒక సిద్ధాంతం ఉంది వీళ్ళు ఏమంటారంటే నాలుగే భూతములు కలవు పృథివీ అప్పు తేజ వాయు అని నాలుగు భూతాలే ఉన్నాయి ఈ నాలుగు భూతాలు తత్వం అవి వాటి అవే ఈ జగత్తు యొక్క నిర్మాణంలో మూలం మూల స్తంభములు అల్వే ఆ ఐదు ఆకాశాన్ని కూడా వాళ్ళు అంగీకరించరు ఆకాశం వాయుడ్ అన్నారు అది స్పేస్ అనేది వేరే తత్వం ఏం కాదు అది శూన్యమే తత్వం మరొకటి కాదు సో నాలుగే భూతములు కలవు ఈ నాలుగు కూడా లేవు శూన్యమే తత్వం అని ఇంకొకటి ఉన్నాడు ఈ నాలుగు కూడా శూన్యంలో కలిసిపోతాయి అని చెప్పేవాడు శూన్యవాది అలా కాదు ఆకాశం శూన్యము నాలుగు తత్వములు కలవు పృథ్వీ అప్పు తేజ వాయువు ఈ నాలుగే కలుస్తాయి మరి అయితే చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ నాలుగు కలిసినప్పుడు దాని నుంచి ఒక కాన్షియస్నెస్ అలా పుట్టుకొస్తుంది ఎప్పుడు కూడా కలిసినప్పుడు పురుకుంది దీనికి వాళ్ళ దృష్టాంతం ఏం చెప్తారంటే పసుపును సున్నం కలిపితే ఏమవుతుంది ఎర్ర రంగు వస్తుంది డై వస్తుంది పసుపు ఎర్రగా ఉండదు సున్నం ఎర్రగా ఉండదు రెండు కలిస్తే ఎదురుకు వస్తుంది అలాగే పృథివీ ఎందు చైతన్యం లేదు అప్పు జడం తేజస్సు జడం వాయువు జడం ఈ నాలుగు జడాలు కడిస్తే కలిస్తే ఆ కలయిక నుంచి చైతన్యం పుడుతుంది నార్క్సిస్ట్ కూడా అంతే అంచేతనే మార్క్సిస్టు వాళ్ళ లోకాయుడు కాబట్టి ఆ కలయిక నుంచి చైతన్యం పుడుతుంది మ్యాటర్ నుంచి ఇంటెలిజెన్స్ పుడుతుంది ఇంటెలిజెన్స్ నుంచి మ్యాటర్ పుట్టడం కాదు మార్క్సిస్టులకి మెటీరి మార్క్సిస్ట్లే కాదు మెటీరియలిస్ట్ దర్సస్ వేదాంతింగ్స్ ఎందుకుండే మౌలికమైన భేదం ఏమిటంటే ఇద్దరు ఇద్దరు ఒకే తక్కువ దగ్గరికి చేరతారు ద్వైతం అయితే ఇది సత్యమే అది సత్యమే అంటాడు ద్వైతవాది ద్వైతవాది ఏమంటాడంటే చేతనము చేతనమే జడం జడమే ఇది ఉంది అది ఉంది అంటాడు అది ద్వైతం అలా కాదు ఉన్నది చేతనమా జడమా రెండు ఉన్నాయి రెండు ఉన్నాయని కదా కుదరదు ఈ రెండు ఉన్నాయనే మాట కుదరదు చేతనమా జడమా అల్టిమేట్ రియాలిటీ ఏమిటి అల్టిమేట్ రియాలిటీ చేతనం అంటే జడం చేతనం నుంచి పుట్టిందని చెప్పాలి అల్టిమేట్ రియాలిటీ జడమంటే ఈ చేతనం జడం నుంచి పుట్టింది అని చెప్పాల్సి ఉంటుంది ఓకే చేతనమా జడమా జడము అంటే మెటీరియలిస్ట్ చేతనము అంటే వేదానికి తెలుసు అది వ్యవస్థ ఆ చేతనం ఎలా ఉంటుంది అది వేరే సంగతి ఏమంటే జడము సత్యమే చేతనము సత్యమే అంటే వాళ్ళే ద్వైతవాదులు వాళ్ళు ద్వైతులు అంచేతనే ఈ అద్వైతులను చూస్తే ఈ ద్వైతులకు ఒళ్ళు మంట ఎందుకంటే వీళ్ళు ఈ అద్వైతులు వీళ్ళు వెళ్ళి ఈ ఈ లోకాయితుల పక్కన నెలకొండగా ఉంటారు కదా మ్యాటర్ సత్యమని కాన్షియస్నెస్ సత్యమని వీడు అంటాడు వెరాజ్ కావాలి ఎందుకని ఈ మ్యాటర్ని ఆ దేవుడు దీన్ని ఏదో చేసి మొత్తానికి ఈ జగత్తును సృష్టించాడు ఆయన అక్కడ కూర్చున్నాడు మనందరం ఎక్కడ ఉన్నాం ఆయన్ని ఆరాధిస్తే మనకు ఆయన ఏదో ఇది అర్థకామ పరాయణం అలాగే ఆలోచిస్తుంది అర్థకామపరాయణుడికి మ్యాటర్ సత్యమా చైతన్యం సత్యమా ఈ గోల్ అంతా వాడికి అక్కర్లేదు వాడికి కావాల్సినటువంటి వాడి డబ్బు వాడి భోగాలు వాడికి కావాలి అంచేతనే అర్థకామ పరాయణులు వేదాంత విచారానికి అర్హత ఉండదు వాడికి ఏదో అర్థకామాల కోసం లోక వ్యవహారాలను నడిపించుకుంటూ ఉండటము ఆ అర్థకామ వ్యవహారంలో సహకరిస్తాడు అంటే దేవుణ్ణి ఎత్తి మీద ఉపయోగించేస్తూ ఉంటాడు ఎందుకంటే అర్థకామాల్లో సహకరిస్తాడు కాబట్టి అందుకోసం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బేసి వస్తాడు ఎందుకేస్తాడు వీడు వేసిన దానికి వంద రెట్లు డబ్బు ఆల్రెడీ వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామికి డబ్బు వేస్తాడు కనెక్షన్ ఇజ్ ఆబ్వియస్ కదా కాబట్టి అర్థకామ పరాయణుడు ప్రతిదాన్నే అర్థంతో కొలిచి ప్రయత్నం చేస్తాడు అదే అది సిద్ధాంతం అవుతుంది ఈ ద్వైతులు కొంచెం ఆ కేటగిరీలో పడతారు అదే ఎవటో ఈ వేదాంతం చెప్పి చెప్పి ఇలా తయారవుతారు మనిషి ఏం చేస్తాం హెల్ప్ భూతానీతి చె తద్విధ అంటే నా తాపత్రయ మీరు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు పెద్దలు ఈ సంసారం యొక్క లోవర్ లెవెల్స్లో ఉండి మీరు తత్వాన్ని నిర్ధారించలేరు దట్ ఈ వాట్ ఐఎమ్ డ్రాయింగ్ చూసే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు కాఫీ కావాలి అన్న వాడిని పట్టుకునే ఆత్మంటే ఏంటంటే వాడు ఏమి ఇస్తాడు ఉండరా బాబు కాఫీ తాగిన రావతికి మాట్లాడుతూ ఉంటాడు మనం సంసారంలో ఉండే తత్వాన్ని నిర్ధారించాలేమా సంసారంలో ఉంటే మన డబ్బు మన భోగాలు నా ఇల్లు నా వాకి నా కొడుకు నా కూతురు నా కోడలు మళ్ళీ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తాడా చూసారా మీ అండ్ మై ఫ్యామిలీ ఇట్స్ ఎ సిండ్రోమ్ ఐటమ్ మీ అండ్ మై ఫ్యామిలీ మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ లో ఉండి మీడేమో తత్వాన్ని నిర్ధార ఏం తత్వాన్ని నిర్ధారిస్తాడండి మీ అండ్ మై ఫ్యామిలీ సుఖంగా అట్టి పెట్టి ఇది దేవుడైతే దేవుడి తత్వం దెయ్యమైతే దెయ్యం తత్వం ఏమి తత్వం నిర్ధారణ చేస్తాడు కాబట్టి జత వైరాగ్యం లేనిదే ఆత్మ విచారానికి యోగ్యత ఉండదు వస్తు భూతాని ఇది తర్వాత గుణ ఇది గుణ విధ వీళ్ళు హిరీశ్వర సాంఖ్యులు సాంఖ్యుల గుణాలకి ఈశ్వరుణ్ణి సగుణ ఈశ్వరుణ్ణి జత చేస్తే వాళ్ళు యోగులు అవుతారు సాంఖ్యులకి యోగులకి అంత తేడా సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి అవే తత్వము వాళ్ళ లెక్కలా వేస్తారంటే జగత్తుకేసి చూస్తారు చూస్తే దాంట్లో ఇంటెలిజెన్స్ ఆర్డర్ కనపడుతుంది నియతి కనపడుతుంది బాహ్ ఎంత బాగుందో నియతి ఆ నియతి ప్రధానంగా మాట్లాడతారు కూడా ఇప్పుడు ఈ నెమలు ఉంది నెమలి తోక ఆ ఏకలు ఉంటాయి చూస్తారా నెమలి పింఛము బాస్ ఎంత అద్భుతమైన రంగుల సమ్మేళనం అది చాలా చిత్రంగా చాలా అద్భుతంగా ఉంటుంది అది ఎవరు తయారు చేశారు వీడి తయారు చేశాడో నెమలు తయారు చేసిందా వీడి చేయలేదు నెమలి చేయలేదు ఆ చేసిన వాడు ఒకడు ఉన్నాడు వాడి అదుపాజ్ఞంలో నెమలి తోక అలా రామచిలుక రంగు ఇలా ఉంది హంస అలా ఉంది అంటో ఇవన్నీ ఇంత నియతిలో ఉన్నాయి అంటే ఆ నియతి అదిగో ఆ ఇంటెలిజెంట్ బీయింగ్ ఒకడు ఉన్నాడు అక్కడి నుంచి వస్తూ ఉంది అని ఒక ఈశ్వరుణ్ణి వాడు భావించేస్తాడు ఈశ్వరుడు అక్కర్ల దీనికోసం వీడు వీడు సాంఖ్యులు అంటే వీడు డార్విన్ మోడర్న్ డార్విన్ అంటే వాడు ఇప్పుడు క్రిస్టియన్స్లో ఈ సమస్య వచ్చింది క్రిస్టియన్స్ ఏమన్నారంటే ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ డిజైన్ ఇంటెలిజెంట్ డిజైన్ వాదులు అని వాళ్ళు ఒక గ్రూప్ ఉంది Intelligent Design. It's a design. Design is a table, it's a design. You can't get a good friend. If you can get a good friend, you can get a good friend. It's a design. In other words, there are intelligent people. There are people who are intelligent, who are designed. They are not able to do it. That's what Krishna said. He said Darwin, Darwin Siddhantra, it's a design. its intelligent but our design or intelligent to fine ekkado ladu dantlone undi ani cheppadu adi darwins theory of evolution the evolution anta akkade nunchye ivallo avutundi ippudu aa pakshi untundi aa pakshi yokka beak ne mukku sala chinnadigaa chaala powerful ga untundi illa endukundi ee pakshi ante ela cheppalante pakshi beak podavu ga unnapudu adi getti gengal ni kodiki tiney samayamallo ఈ పొడుగాటి ముక్కు ఆ గింజల్ని పగల కొట్టలేక దానికి ఆహారం దొరక్క అది చచ్చిపోయింది అప్పుడు ఆ కొన్ని కొన్ని తరాలు గడిచినప్పుడు ఈ ముక్కు ఇంత పొడుగ్గా ఉన్నట్లయితే ఈ స్పీషీస్ బతకడం కష్టం కనుక క్రమక్రమంగా ఎవల్యూషన్లో ఆ ముక్కు పొట్టి వచ్చింది అందుకోసం మీకు ఈ పొట్టి ముక్కు పక్షి కనపడుతుంది దీన్ని ఎవల్యూషన్ థీరీ ఆఫ్ ఎవల్యూషన్ ఒక దృష్టా అంతా సో ఈ దృష్టాంతంలో ఆ ఇవల్యూ ఇవల్యూషన్లోనే ఇన్వాల్వ్ అయ్యింది డిజైన్ ఇంటెలిజెన్స్ అక్కడే ఉంది సో ది ఇంటెలిజెన్స్ దట్ యు ఆర్ థాకింగ్ అబౌట్ ఈస్ విత్ ది సిస్టమ్ ఇట్ ఈస్ నాట్ వితౌట్ ఇట్ ఈజ్ విత్ ఇన్ ది సిస్టమ్ అన్నప్పుడు ఆ వితౌట్ పైన్ ఎక్కడో ఉన్న దేవుణ్ణి కొట్టిపారేసినట్టు అయింది అందు గురించి డార్విన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఐన్ అండ్ ఆల్ దాట్ ఆయన ఎథీస్ట్ కాదు ఆయన ఏమంటాడంటే ఇంటెలిజెన్స్ దీంట్లోనే ఉందన్నాడు వేదాంతంలో అదే చెప్తారు చిత్రం ఏంటంటే వేదాంతులు కూడా అదే చెప్తారు అయితే సాంక్షుడు ఈశ్వరుని అంగీకరించరు ఆ మేటర్లోనే అంతటి తెలివితేటలు ఇంటెలిజెన్స్ కూడా మేటర్లోనే ఉంది అని చెప్తారు సత్వరచస్తము గుణాలు ఉన్నాయి ఆ సత్వ అకౌంట్స్ ఫర్ ఇంటెలిజెన్స్ రజస్ అకౌంట్స్ ఫర్ ది ఎనర్జీ అండ్ థమస్ అకౌంట్స్ ఫర్ ది మేటర్ దాంట్లోనే ఉంది అంత దాంట్లోనే ఉంది అని ఇంకా దేవుడు లేడు దయ్యము లేడు ఈ పక్షి ముక్కుకి కావలసిన మెటీరియలు ఇక్కడే ఉంది దాని గ్రోత్కి కావాల్సిన ఎనర్జీ ఇక్కడే ఉంది ఆ ముక్కు పొట్టిగా గింజలను పగలగొట్టి విధంగా డిజైన్ అవ్వడం ఆ డిజైన్కి కావాల్సిన ఇంటెలిజెన్సు ఇక్కడే ఉంది దీనికోసం మళ్ళీ దేవుడు వేయో అక్కడెక్కడ కూర్చుని వాడేమో రిమోట్ కంట్రోల్లో ఏదో నొక్కేదో చేశాడు ఎందుకురా ఇవన్నీ అని వాడు కుట్టిపారుస్తే దాని మీద సరిగ్గా అదే పని సాంఖ్యులు చేశారు మళ్ళీ దెయ్యం దేవుడు అంట ఈశ్వరాసిద్ధేహం సూత్రం ఎందుకు రాళ్ళి ఈశ్వరుడు అంటారు ఎందుకు ఎందుకు ఈశ్వరుడు సత్వరజస్తమో గుణాలు చాలు సర్వానికి దే అకౌంట్ ఫర్ ఎవ్రీథింగ్ అని వాళ్ళు వర్ణిస్తారు అయితే దీని మీద ప్రశ్న ఏమిటంటే సత్వరజస్తమో గుణములే మూలతత్వము అని తెలుసుకునే పురుషుడు ఉన్నాడే వీడి వ్యక్తి వీడేమిటి వీడు గుణములలో పడతాడా గుణాలకు అతీతంగా ఉంటాడా వీడు గుణములలో పడ్డడు వాళ్ళే అంటారామాట గుణములను తెలుసుకుంటూ గుణములకు అతీతంగా ఉండే చేతనుడు చైతన్యం సత్వమా రజస్స తమస్స చైతన్యం ఏది కాదు కాబట్టి ఆ చైతన్యం తత్వం అవుతుంది కానీ ఆ చైతన్యము చేత తెలియబడుతూ ఉండే సత్వజస్తమో గుణాలు తత్వం ఎలా అవుతాయి అని ఆ సాంఖ్య సిద్ధాంతాన్ని కొట్టిపారేస్తారు తర్వాత ఇప్పుడు సృష్టికి పూర్వం ఏముండేది సత్వరజస్తమో గుణముల యొక్క సామ్యావస్థ ఉండేది సృష్టి అంటే ఏమిటి ఈ సామ్యావస్థలో నిష్ఠం దను వచ్చి క్షోభ వచ్చి ఆ సామ్యావస్థ చెడిపోయి ఇంకృయం చెడిపోతే దాని పేరే సృష్టి కొన్ని చోట్ల సత్వం ఎక్కువ ఉంటుంది కొన్ని చోట్ల రజస్సు ఎక్కువ కొన్ని చోట్ల తమస్సు ఎక్కువ దాని సృష్టి అని ఇలా వర్ణిస్తారు అది అలా ఎందుకు చెడిపోయింది ఆ క్షోభ ఎందుకు రావాలి అలా రాకుండా అలాగే ఉండిపోవచ్చు కదా అలా వచ్చేట్లా చేసే ఈశ్వరుడు ఒకనాడని అంగీకరిస్తావా అంగీకరించవా అని ఈ విధంగా సేశ్వరవాదులు ఆ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తారు అది అంగీకారం కాదు తర్వాత తత్వానీతి చెతద్విధ వీళ్ళు శైవులు ఈ తత్వానీతి తద్విధ అన్నది శైవా శైవామన్యంతే ఇక్కడ టీకాకారుడు ఏమంటాడంటే ఇది శైవామన్యంతే తదపి కల్పన మాత్రం శైవులు వచ్చారు వీళ్ళు అన్నారు మూడు తత్వాలు ఉన్నాయి ఆ మూడు మూలతత్వం మూలతత్వం ఏమిట్రో చెప్పడా అంటే మూడు అంటాడు మూలతత్వం మూడేమిటండి ఇప్పుడు వీళ్ళు జగత్తను ఎలా చూస్తారంటే స్వీట్ను చూసినట్టు చూస్తారు ఈ స్వీట్ ఈ లడ్డు మూలతత్వం ఏమిట్రా అంటే ఆట షుగరు నెయ్యి అని మూడు చెప్తాడు మూడు మూలతత్వం కాబట్టి ఆ దేవాలయంలో ఇది ఉంటుంది పోటు అంటారు దాన్ని తిరుపతి దేవాలయంలో పోటు ఉంటుంది పోటు అంటే కిచెన్ దేవాలయం ఎంతండి పెసరంత దేవాలయం ఎంత ఉంటుంది పెసరంత ఉంటుంది దానికి ఆనుకుని ఉంటుంది పోటు అది ఉంటుంది అది చాలా పెద్దదిగా ఉండదు చాలా పెద్ద హడావిడిగా ఉంటుంది అది వాడిని అడిగా నన్ను ఆ పోటులో పనిచేస్తూ ఉంటాడు ఎవడైనా ఎక్కడైనా లడ్డూ కొనుక్కున్నప్పుడల్లా ఆ లడ్డూ ఖరీదంతా పది రూపాయలే ఎంత ఉంటుంది లడ్డూ ఖరీదు పది రూపాయలు అసలు ప్రసాదం అమ్మనే కూడదు ఎందుకు వచ్చిందో తెలియజేస్తుంది ఎందుకు వచ్చిందంటే వీళ్ళు పెట్టారు కాబట్టి వచ్చింది సో అనేది పది రూపాయలు ఉంటుందా లడ్డు పది రూపాయల్లో వాడికి రెండు రూపాయలు వెళ్తుంది ఆ ఫోటోలో వాడికి వాడికి జీతం ఇస్తామంటే ఒప్పుకోలేదు వాళ్ళు అది జీతం పుచ్చుకోరా మెటీరియల్ మేమే ఇచ్చి మళ్ళీ లడ్డు అమ్మినప్పుడు అలా దాంట్లో కమిషన్ ఏమిటి జీతం వెంకటేశ్వర స్వామి గారి కమిషన్ వాడు పుచ్చుకుంటున్నాడు చూ ఒప్పుకోలేదు ఒక్కొక్క కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి మా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తున్నారు వీళ్ళు అని వాళ్ళు పెట్టి మొత్తంలో నెగ్గారు కోర్టులో ఏదో నెగ్గారు మద్రాసు హైకోర్టులో నెగ్గారు అప్పట్లో మద్రాసు జ్యూరిస్టిక్షన్లో ఉండేది ఇది తిరుపతి అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ సెపరేట్ కాక ముందు మాట నెగ్గి మొత్తానికి అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు మెయింటైన్ చేసుకుంటూ వచ్చి వాడు ఎక్కడ లడ్డు అమ్మకం వాడికి రెండు రూపాయలు మూడు రూపాయలు వెళ్ళిపోతుంది వాడిని అడిగా అనుకోండి మూలతత్వాలు ఎన్నిలాంటివి మూడు అని చెప్తున్నాడు ఏమిటా మూడును అత షుగర్ అండ్ గీ మూడు మూలతత్వాలు అదే ఈ షేవులు అలాంటి వాళ్ళు వాళ్ళు మూడు మూలతత్వాలు చెప్తాడు మూలతత్వాలు శివుడు జీవుడు మరి శివుడికి జీవుడికి తేడా ఏమిటి అవిద్య ఈ జీవుడికి మీడు ఆత్మాని పేరు పెడతాడు కాబట్టి ఆత్మ అవిద్య శివ మూడని చెప్తారు శివుడు అంటాడు చూసారా మేలు శావనిస్టు వీడు శివుడు అంటాడు శక్తి అంటారు మరి శక్తి మాట ఏమిటంటే దాన్ని అవిద్యలో వేస్తాడు తీసుకుని మొత్తానికి ఈ విధంగా మూడు తత్వాలు అని చెప్తాడు మూడు తత్వాలు ఏమిటండి ఏదో కల్పన అంతే సో ఈ విధంగా శైవుల యొక్క కల్పనని మనస్సులో పెట్టుకుని దాన్ని చెప్పారు అది అంగీకారము కాదు దాని మీద ఎందుకు అంగీకారం కాదంటే ఆత్మనో భిన్నత్వే శివస్య ఘటాదితుల్యత్వ ప్రసంగాత్ అభిన్నత్వే తత్వానం త్రిత్వ వ్యాఘాతాదిత్యర్థ అవి బాబా ఎలా రాసిస్తారో చూడండి ఇప్పుడు ఆత్మ అంటే జీవుడు శివ ఇప్పుడు ఈ జీవుడి కంటే శివుడు భిన్నుడా అభిన్నుడా అంటే అభిన్నుడు అన్నారనుకోండి తత్వాలు మూడెందుకు అవుతాయి రెండే అవుతాయి కదా కాబట్టి వాడు అభిన్నుడు అంటాడు భిన్నుడు అంటాడు ఓకే ఇప్పుడు ఆత్మ అంటే ఏతి చేతనుడు చూడండి చేతనుడు కంటే భిన్నుడు ఏమవుతాడు అచేతనుడు అవుతాడండి చేతనుడికి తూర్పు కంటే భిన్నం ఏమిటవుతుంది వడవరవుతుంది ఉత్తరం అని చెప్పకూడదు తూర్పు వడవరు అవుతుంది అచేతనుడు అవుతాడు శివుడు అచేతనుడు అయితే శివుడు అచేతనుడు అయితే నీ నీ సిద్ధాంతం ఇంకేం మిగిలింది శివుడికి ప్రాణాలు లేవు ఆయన మాట లేదు మంచు లేదు అచేతనుడు అని చెప్తే అది అది సిద్ధాంతానికి వ్యాఘాతం వస్తుంది అచేతను ఎందుకు ఆరాధించడం చేతనుడైన శివుడిని ఆరాధించాలి కానీ కాబట్టి ఈ విధంగా నువ్వు శివుడు ఆత్మా భిన్నము అని చెప్పినంత కాలం నీ సిద్ధాంతం చెడిపోతుంది అభిన్నము అని చెప్తే మూడు పోయి రెండు వస్తాయి అలాగ పోయింది నీ సిద్ధాంతం కాబట్టి నీ సిద్ధాంతము నేను ఎలా పడదు అని కొద్ది పరిశా తర్వాత పాద ఇది పాదవిధ విషయ ఇది తద్విధ లోక ఇది లోకవిధ వేద దేవాద ఇది ఎలా ఉంటుందంటే శృతి ఒక అభిప్రాయంతో మాట చెప్తే దాన్ని బాగా డిస్టార్బ్ చేసి పెడతాను జనాలు ఇప్పుడు శృతి ఏమని చెప్పిందంటే పరమేశ్వరుడు పరమాత్మ సర్వవ్యాపకుడు అని చెప్పింది సర్వవ్యాపకుడు అని చెప్పడానికి అందమైన చిన్న పదం ఒకటి చెప్పింది శృతి ఏమిటది విష్ణు అని చెప్పింది సర్వవ్యాపకుడు అని చెప్పుంటే సర్వవ్యాపకుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన వైకుంఠంలో ఉంటాడు ఆయనకు లక్ష్మీదేవి భార్య అలా చెప్పడానికి అది అనుకూలంగా ఉండదు ఆ సర్వవ్యాపకుడు అనే పదం అది అది డిస్క్రిప్టివ్గా ఉంది తెలిపిస్తే ఈ డజంట్ లుక్ లైక్ ఎ నేమ్ ఇప్పుడు ఆయన ఎవరు అంటే ఆయన నాలుగో వీధిలో మూడో ఇంట్లో ఉన్నవాడు అని చెప్పారనుకోండి అది డజంట్ లుక్ లైక్ ఎ ఐడెంటిటీ చాలా డిస్క్రిప్టివ్గా ఉంది అలా కాకుండా ఓ సింగిల్ నేమ్ ఏదైనా పెట్టారనుకోండి ఒక ఎంటిటీ స్టేటస్ వస్తుంది ఈ విష్ణుహలా వచ్చింది ఇట్ ఈస్ దట్ ఈస్ హౌ ఇట్ ఇడ్ ఇవాల్వ్డ్ సో ఇదం విష్ణు విచక్రమే త్రేధ అనుదధే పదం అని ఇత్యాది మంత్రాల్లో విష్ణు వైకుంఠంలో కూర్చునే ఓ పెద్ద ఆయన అన్నట్టుగా ఉండవల్లే సర్వవ్యాపకుడు అనే సెన్స్లో ఆ మంత్రాలు ఉంటాయి అక్కడి నుంచి వైకుంఠంలో కూర్చునే ఓ పెద్ద ఆయన అనే లేదా పొత్తుకొచ్చారు మనవాళ్ళు విష్ణు అనే పదాన్ని శివ కూడా అంతే ఆ ఈశ్వరుడు ఆయన సకల మంగళప్రదుడు నువ్వు సంసారంలో అర్థకామాల వెంట పడితే నీ నెత్తి మీద అన్ని ఆపదలు వచ్చి పడతాయి ఈ అర్థకామాల్లో నీకు విముక్తి విశ్రాంతి దొరకదు ఈ మూలతత్వము పరమేశ్వరుడు ఆయన ఆశ్రయిస్తే నీకు మంగళము లభిస్తుంది ఎందుకంటే ఆయన మంగళాయతనుడు అంటే మంగళ నిధానము అని ఆ మంగళ నిధానము అని చెప్పడానికి ఒక సింపుల్ వర్డ్ ఒకటి పెట్టారు ఏమిటో వర్డు శివ వీడేం చేశాడు ఆ వీడంటే మానవుని మస్తిష్కం జనరేషన్ ఆఫ్టర్ ద జనరేషన్ వెళ్ళేప్పటికీ మానవుని మస్తిష్కం ఎలా నడుస్తుందంటే ఆ శివ ఇంకో పెద్ద ఆయన అనే పట్టుకొచ్చాడు అలా తీసుకొచ్చాడు ఒక ఆయన ఒక దేవాలయం కుంభాభిషేకం చేశారు దేవాలయం కుంభాభిషేకం ఎవరైనా కుంభాభిషేకం చేసినప్పుడు అది ఓ సన్యాసం తీసుకెళ్లి చేపిస్తారు భక్తులు అందరూ ఉంటారు ఆయన పైకి అక్కడికి ఎక్కి ఆ కుంభం మీద నీళ్లు పోసి ఆ అభిషేకం చేసి మళ్ళీ వస్తారు లోపలికొచ్చి ఆ దేవాలయంలో చేయాల్సిన విలువ ఉంటాయి నేను చేశాను ఒకటి రెండు కుంభాభిషేకాలు నేను చేశాను బాగా పెద్ద పీఠాధిపతులు వాళ్ళు అయితే వారానికి ఓ కుంభాభిషేకం చూపుని వరుసగా చేస్తూ ఉంటారు సో అలాగో పెద్ద ఆయన ఓ పీఠ కుంభాభిషేకం ఒకటి చేశారు కుంభాభిషేకం అయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ లోపలికి వెళ్ళి దేవుడికి అర్థం చూపిస్తారు దేవుడికి అర్థం చూపించి ఆ అర్థంలో ముఖం చూసుకుంటాడు ఆయన ఆ కుంభాభిషేకం చేసిన ఆయన ఆ తర్వాత భక్తులు అందరూ చూసుకుంటారు అర్థంలో ముఖం ఏమండి సో దేవుడికి ఇలా అర్థం చూపించాడు చూపించి ఆయన తన ముఖం దాంట్లో చూసుకుని ఈ లోపల పురోహితుడు ఆ అర్థం అందరికీ చూపించాడు ఆ చూపించడంలో ఆ అర్థం పగిలింది ఎక్కడ పగిలింది ఎప్పుడు పగిలిందో అది ఇట్టుకుంటే ఎక్కడోక్కడ పగులుంటుంది వీళ్ళు తీసుకొచ్చినప్పుడు మంచిగా తీసుకొచ్చారు దాన్ని ప్యాక్ చేయడంలోనూ హడావిడే అంతా హడావిడే వీడికి తోపు తోపులాట వీడి మీద వాడు వాడి మీద వీడు ఆ మహాత్ముని ఆయన చల్లి నీళ్ళని పన్నె తిని పడాలని అంత తోపులాటకనే ఉంటుంది దేవాలయంలో కుంగారుడేగా ఉంటే ఎక్కడా ఒక వ్యవస్థితంగా ఉండదు సో వాడిని వీడు తోసేస్తాడు వీని వాడు తోసేస్తాడు అప్పుడప్పుడు స్టాంప్యూడ్లు కూడా అయిపోయి మనుషులు గాయాలు పడిపోయి చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి అంతా చాలా ఇండిసిప్లిన్డ్గా ఉంటుంది అది మరి దానికి ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కాదు సో ఆ హడావిలో ఎప్పుడు పగిలిందో పగిలింది కానీ ఇంకొకడు ఏమని ప్రచారం మొదలుపెట్టాడంటే అది దేవుడికి చూపించినప్పుడు పగలలేదు ఈయన తన ముఖం చూసినప్పుడు పగిలిందని ప్రచారం చేశాడు అయి ఉండొచ్చు ఏముందంటే ఆ దేవుడే రాజ విగ్రహం కదా వీడు ఇలా చెప్పడంలో అదేదో పగులు ఉండొచ్చు అయితే ఓకే ఈయన ముఖం చూసి అన్నాడు పగిలితే అంటే ఈయన చూపు పడి పగిలింది చూపు పడి ఎందుకు పొగుతుంది అనేది రాయో రప్పో తగిలించే పగులుతుంది కానీ చూపుకి ఎందుకు పొగుతుంది కానీ అలా పగిలింది అయితే ఇప్పుడు రెండు వర్గాలు వచ్చాయి ఒక వర్గం ఏంటంటే ఈయన చూపుకు అంత పవర్ ఉంది గొప్ప చూపు అని ఒక వర్గం ఏమంటే అది గొప్ప చూపు ఎందుకు అవుతుంది అదేదో ప్రాబ్లమాటిక్ చూపు అవుతుందని ఇంకొక వీళ్ళు దీన్ని ప్రచారంలో పెట్టేస్తారు అలా ఏదో చేస్తూ ఉంటారు సో మానవ స్వభావం అలా ఉంటుంది వీళ్ళు ఉపనిషత్తుల్లో కూడా ప్రవేశిస్తారు వీళ్ళు పెట్టారు ఉపనిషత్తులను కూడా అక్కడ కూడా ప్రవేశించి అక్కడ ఒక పదాన్ని ఉంటుంది ఆ పదాన్ని సాగదీసి ఆ పదం అని ఒక రూపాన్ని పెట్టి ఆ రూపానికి ఒక అలంకారం చేసి దానికి ఒక డిజైన్ ఇచ్చి దాన్ని ఊరేగింపడం ప్రారంభిస్తాడు ఊరేగిస్తాడు ఒక సింబాలిక్గా ఓ మాట అంటాడు వీడు శృతిలో సింబాలిక్గా ఓ మాట అంటాడు ఇప్పుడు విష్ణుహో అండి శృతి ఇప్పుడు వీడు ఏం చేస్తాడు విష్ణుహో ఆయన వైకుంఠంలో ఉంటాడు ఆయన పొత్తుపంచలు పెట్టుకుంటాడు కిరీటం పెట్టుకుంటాడు అని అవన్నీ వీడు తయారు చేసి పలకీలో పెట్టేసి ఊరేగించేస్తూ ఉంటాడు ఇటు అటు బా ఏం చెప్పాలంటారు ఉండే కాబట్టి ఆ రకంగా వీళ్ళు ఉపనిషత్తుల్లో కూడా ప్రవేశిస్తారు వదిలిపెట్టరు దేన్నీ వదిలిపెట్టరు అక్కడ ఏదైనా ఒక పసరం ఉందంటే వీళ్ళు ఆ పుస్తకం పుట్ట వస్తాయి వీడికి సంస్కృతం రాకపోవడం అనే డిసడ్వాంటేజ్ ఎప్పుడూ ఉండనే ఉంది వచ్చి రాని మిడిమిడి జ్ఞానం దాంతో దాంతో ప్రవేశించి ఏదో చేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే మాండుక్యోపనిషత్తులు ప్రవేశించారు ప్రవేశించి తత్వాలు నాలుగు అని చెప్పారు మాంధిత్యంలో తత్వాలు నాలుగు ఎక్కడి నుంచి వచ్చేయారా నీకు ఒకటి రావాలి కదా అంటే నాలుగు ఉన్నాయి కదా విశ్వ తైజస ప్రాజ్ఞ తురీయా నాలుగు తత్వాలు ఉన్నాయి మీరు వీళ్ళకి తురియా అంటే ఫోర్త్ అని అర్థం తెలియదు మీరు ఎవరినైనా అడిగి చూడండి తురియ అంటే ఏమిటండి అంటే అదేదో దేవత పేరై ఉంటుందని అనుకుంటున్నారు అనుకుంటారు నిజం మీకు తెలుసు ఎందుకు తెలుసు మీకు తురియా అంటే ఫోర్త్ అని ఎందుకు తెలుసు నేను ఆరు మాసాలు వాగాను కాబట్టి మీకు తెలుసు లేకపోతే మిమ్మల్ని ఎవరైనా రోడ్డు మీద అడిగి చూడండి ఎవరినైనా దేవాలయాన్ని వస్తున్నాయి ఏమండి తురి అంటే ఏ తురియా నాకు ఆ ఎక్కడ కనపడలేదే ఎక్కడుందో చెప్పండి అని వాడు అప్పుడే ప్రయాణానికి సిద్ధమైపోతాడు తురియా సరే మీకు తెలుసున్న అంటారు క్రియాశ్రమం ఉంటే నాలుగు దవ ఆశ్రమము అని పేరు మీరు తెలుసున్నవారు కాబట్టి అంటారు అది వేరే సంగతి కాబట్టి నాలుగు తత్వాలు ఈ తత్వాలు నాలుగు కూడా ఓ దేవతకి నాలుగు పాదాలు ఆ దేవతకి నాలుగు పాదాలు ఉంటాయి ఎప్పుడైనా మీరు విన్నారా ధర్మానికి నాలుగు పాదాలు ఉంటాయని నాలుగు పాదాల్లో గోవు రూపంలో ఉంటుంది మూడు పాదాలు విరిగిపోయా ఒక పాదంతో కుంటుతోంది విన్నారా మీరు ఎప్పుడైనా అది సింబాలిక్ రిప్రజెంటేషన్ అది సింబాలిక్గా మీరు తీసుకుంటే వెరీ బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్ దాంట్లో బ్యూటిఫుల్ పోయిటరీ ఉంది ఆ పరిస్థితిని అద్భుతంగా క్యాప్చర్ చేసినటువంటి ఒక ఇమాజినేషన్ ఉంది కానీ వీడు అలా కాదు వీడేం చేస్తాడంటే ఓ సినిమా తీస్తాడు దొరతో సినిమా తీసి అక్కడ ఓ ఆవును కడతాడు ఆవిటోటు పరిగెడుతూ ఉంటాడు నాలుగు విరిగిపోయినట్టు చూపిస్తాడు రెండోది విరక్కుడతాడు మూడోజు విరకుంటే ఆ ఒంటి కాలుతో ఇలా ఇలా వెళ్తున్నట్టు చూపిస్తాడు వీడు సినిమా చూసి చూసి వచ్చి అది లిటరల్లీ కరెక్ట్ అని వీడు అనుకుంటాడు ఆ విధంగా ఒక సిద్ధాంతం పరిలేదండి ఏమని నాలుగు పాదములే తత్వములు తత్వములు నాలుగు ఒకటి కాదు నాలుగు ఏమిటా నాలుగు అంటే విశ్వ తైజస ప్రాజ్ఞ తురీయ వాడికి విశ్వం అంటే ఏమిటో తెలియదు వాడికి విశ్వం అంటే జగత్తు అనుకుంటాడు విశ్వం అంటే జగత్తు కాదు అక్కడ విశ్వం అంటే జష్టి దేహాభిమానికి విశ్వహాని పేరు సమష్టి బ్రహ్మాండాభిమానికి కూడా విశ్వ అనిపేరు అలాగా రెండు విశ్వ ఉన్నాయని మీరు అనుకోకూడదు అక్కడ యష్టి దేహాభిమాని సమష్టి బ్రహ్మాండాభిమానిలో విలీనం చేసి దాన్ని విశ్వహాన్ని చెప్పారు యష్టిని అంగీకరించకుండా సమష్టిని మాత్రమే స్వీకరించి విశ్వహాన్ని చెప్పారు అలాగే తైజస అలాగే ప్రాజ్ఞ ఆ అసలైన తత్వము ఒక్కటి అది అది ఈ మూడింటికే అతీతంగా ఉంటుంది ఈ మూడు కల్పితములు మూడు కూడా కల్పితములు తప్ప అవి యథార్థం కాదు తత్వము ఒక్కటి ఏ ఈ మూడింటి ఎందు వ్యాపించి ఉంటుంది మూడింటికి అతీతంగా ఉంటుంది ఈ మూడు వచ్చిపోయి తప్ప అవి యథార్థములు కావు తత్వము ఒక్కటి ఏ అది తుదీయము అంటే ఫోర్త్ ఫోర్త్ అని ఓ కౌంట్తో చెప్పారు ఇన్ఇట్ సెల్ఫ్ ఇజ్ ఇట్ ఫోర్త్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఇజ్ ఇట్ ఫోర్త్ ఇజ్ ఇట్ ఫోర్త్ బట్ మీన్ బై ఇజ్ ఇట్ ఫోర్త్ ఇట్ ఇస్ నాట్ ఫోర్త్ బట్ ఇక్కడ పెట్టితే ఇటు నుంచి లెక్క పెడితే ఫోర్త్ అయింది దీని అంతటా దీన్ని చూస్తే ఫోర్త్ అయింది అది ఫోర్త్ ఫోర్త్ ఏమిటండే అనర్థం ఉందో దానికి తురియా అన్నది అలాంటిది కాబట్టి తురియా అని లెక్కేసి నాలుగు తత్వాలని చెప్పడము ఇదంతా కూడా మాంధుక్యం యొక్క సారని తెలియక చెప్పిన మాట తప్ప దాంట్లో ఏమీ వాస్తవం లేదు కాబట్టి పాద ఇటు అనే సిద్ధాంతాన్ని పుట్టిపారేశాడు అయిపోయింది తర్వాత విషయా ఇది తద్విధవలో తెలిసిన వత్సాయనుడు వత్సాయనులు వత్సాయనుడనే మహర్షి ఆయన కామసూత్రాలు రాశాడు ఆయన ఏమన్నాడంటే తత్వాలు ఏమిటంటే భోగ్యములే తత్వములు అని చెప్పాడు వత్సయాయనులు ఒక్కడే కామసూత్రం ఎక్కడైనా సూత్రాలు ఒకటి రాస్తే దానికి వ్యాఖ్యానం రాసిన వాళ్ళు ఉంటారా ఉండరా ఉంటారు కదా ఇప్పుడు బ్రహ్మసూత్రాలు రాసింది వ్యాసుడు బాదరాయని మహర్షుడు దానికి ఏమో శంకరులు భాష్యం రాశారు ఇంకో వాళ్ళు ఏమో టేక రాశారు ఇన్ని ఉన్నట్టుగానే వత్సాయన మహర్షి రచించిన కామసూత్రాల మీద నాకు పేర్లు గుర్తున్నావు గోనర్దహ అనే ఒక వ్యాఖ్యాత దానికి టీక రాశాడు దానికి భాష్యం ఉంది వస్తాను కాదు చౌకంబా వాళ్ళ దగ్గర ఉంది పుస్తకం దానికి చక్కటి చక్కటి వ్యాఖ్యానాలు ఉన్నాయి నేను చూసాను ఆ పుస్తకం దాంట్లో బాగా చర్చిస్తా కామపురుషార్థాన్ని అర్థము ధర్మము ఆ మూడింటినీ కలిపి చర్చించి ధర్మబద్ధంగా ఉండాలి అర్థ వినాశం కాకూడదు అని జాగ్రత్తగానే చెప్పుకొస్తాడు అలా చేస్తాడు మొట్టమొదటి చాప్టర్ బాగుంటుండే ఇంకా మొట్టమొదటి చాప్టర్ అయిపోయిన తర్వాత ఇంకా ధర్మార్థక మోక్షం అనే మాట ఉండదు ఇంకా మోక్షం ఏమిటండి మోక్షం అనే మాట ధర్మార్థకామాలే ఉంటాయి ధర్మార్థకామాలు కూడా ఎందుకు కామం ఒక్కటి ఉంటే చాలుదు కదా అంటే చూడండి కామానికి డబ్బు కావాలి అర్థం లేని భోగం ఉండదు ఈ ప్రపంచంలో ముఖ్యంగా ఖరీదైన జీవనానికి అలవాటు పడ్డవాళ్ళు ఉంటారే వాళ్ళు ఎవరైనా కావచ్చు గృహస్థులు కావచ్చు సన్యాసులు కావచ్చు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఖరీదైన జీవనానికి అలవాటు పడ్డారు అంటే వాళ్ళకి భోగం ఒక్కటి సరిపడదు దాంతోపాటుగా అర్థం కూడా ఉండాలి శబ్ద మీకు శబ్దం కావాలనుకోండి శబ్దం అంటే ఏమిటి మంచి చక్కటి మ్యూజిక్ మీద మీకు ప్రీతి ఉందనుకోండి ఏదో హిందూస్థానీ మ్యూజిక్ ఏదో మ్యూజిక్ మీ దాని మీద మీకు ప్రీతి ఉందనుకోండి మ్యూజిక్ మీద ప్రీతి ఉంటే మీకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొనాల్సి ఉంటుంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొంతమంది ఇళ్లలో హాఫ్ డజన్ జనరేషన్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఇప్పుడు మన రికార్డింగ్లో ఇది ఫస్ట్ జనరేషన్ రికార్డరు ఇది ఆగిపోయింది అది ఫస్ట్ జనరేషన్ రికార్డర్ దిస్ ఇస్ ది ఫోర్త్ జనరేషన్ రికార్డర్ ఎన్ని రికార్డులు వచ్చే చూడండి నేను పది ఏళ్ళ నుంచి పాఠం చెప్తూ ఉంటే రికార్డులు జనరేషన్ తర్వాత జనరేషన్ వస్తూ ఉంటాయి అలాగే సపోజ్ నేను మ్యూజిక్ మెన్షన్ అనుకోండి నా చుట్టూ ఏముంటాయి ఈ గ్యామ్ ఫోన్ రికార్డులు పాతని మొదలుకొని లేటెస్ట్ ఐపాడ్ నాన్ వరకు ఉంటాయి మ్యూజిక్ సామగ్రి ఉంటుంది అవన్నీ ఉండాలి మ్యూజిక్ సామాగ్రి ఉండాలంటే డబ్బు వద్దండి మరి కాబట్టి శబ్దము శబ్దం పోత శబ్దము అంటే విషయ భోగము దానికి అర్థము ధర్మ అర్థకామాలు ఉన్న చోట ధర్మం ఉంటుంది ధర్మం రూల్స్ ఆ సంపాదించే ధనాన్ని ధర్మబద్ధంగా సంపాదించాలి ఆ భోగాలను కూడా ధర్మబద్ధంగా అనుభవించాలి అని ధర్మం ఉంటుంది ధర్మార్థకామాలు మూడు ఉంటాయి త్రివర్గము అని పేరు దీనికి మోక్షానికి సంబంధం ఏం మోక్షం పరిస్థితి వేరు ఈ ధర్మార్థకామాల్లో మీకు ద్వైతమే ప్రధానంగా నానాత్వమే ప్రధానంగా ఉంటుంది మూలతత్వము ఏకము ఇలాంటి మాటలే ఉండవు ఇప్పుడు ఈ ధర్మార్థకామాల్లో ఇప్పుడు నేను చెప్పిన డిస్క్రిప్షన్లో మీకు ప్రధానమేమిటి కామం ప్రధానం కాలేదండి కామం కోసం అర్థం వచ్చింది అర్థకామాలని రెగ్యులేట్ చేయడం కోసం ధర్మం వచ్చింది కాబట్టి ప్రధానం ఏమిటి కామం కామపురుషార్థాన్ని ప్రధానంగా వర్ణిస్తారు వాత్స్యాయన ప్రభుతులు సో ఈ విషయములే తత్వము అని చెప్తారు అది చూడండి విషయములు శబ్దాది విషయములు తత్వము అని చెప్పడము అంటే ఏంటి మ్యూజిక్కే తత్వం ఉంటాడు ఒకడు శబ్దం ఇంకొకడేమో గంధమే తత్వం అంటాడు ఇంకొకడు రసమే తత్వం ఉంటాడు అయితే ఇవన్నీ కలిపి తత్వం ఉంటాడు ఇవన్నీ కలిపి తత్వం ఏ ఒక్కటి కాదు మనకు అన్నీ కావాలి ఇవన్నీ కలిపి తత్వము మనకి మ్యూజిక్ ఉండాలి తర్వాత మనకేమో భోజనం సమృద్ధిగా ఉండాలి దాంట్లో సువాసనలు ఉండాలి చందనం ఉండాలి ఇవన్నీ ఇవన్నీ కలిపి తత్వము అని అంటాడు విషయ ఇది తద్విధ ఇంత తప్పులు సిద్ధాంత వివేకాన్ని మరొకట్లేదు ఎందుకంటే విషయములో అంటే శబ్దస్పర్శ రూపరస గంధములోనే ఒక అర్థము అసలు విషం యాతీతి విషయ విషయం మీరు రసం ఉందనుకోండి రసం అంటే రుచి ఆ రుచులని బాగా ప్రేమగా మీరు ఎంజాయ్ చేస్తూ పోతే అది విషం అయిపోతుంది అంటే రోగిష్టవాడి భోగే రోగ అలాగే ఈ చెవులకి అవి పెట్టేసుకుని అలా మ్యూజిక్ వినేస్తూ కూర్చున్నా ఏం మ్యూజిక్ అయినా సరే ఇప్పుడు లాస్ ఉంటాయి నేచర్స్ లాస్ ఉంటాయి అవి వాటి పనేవి చేసుకుంటూ పోతాయి ఇప్పుడు ఈ చెవులకి ఇది పెట్టుకున్నారనుకోండి దాని వలన లోపల ఉండే బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోండి ఇది లేపెట్టుకుని గంటల తరబడి వింటుంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది ఆ సౌండ్ వేవ్స్ కొట్టి కొట్టి ఆ తలకాయ అంతా కూడా చెడిపోతుంది సపోజ్ ఆ మ్యూజిక్ డివోషనల్ మ్యూజిక్ అయితే బ్రెయిన్ ఎఫెక్ట్ కాకుండా ఉండి అది రాక్ మ్యూజిక్ అయితే బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి అలా ఏమైనా ఉంటుందా అలా ఏముండదు ఇప్పుడు మీ ఇంటి దగ్గరకుండా పెద్ద మైక్ పెట్టేసి బ్లేయరింగ్ సౌండ్ పెట్టేసి దాంట్లో మీ భజన చేస్తుంటే మీకు అది హ్యాపీగా ఉంటుందా కాబట్టి ఇది అప్పుడు అక్కడ ఇది వస్తుంది అదేదో రాక్ మ్యూజిక్ అది డిస్టర్బెన్స్ అలా కాకుండా భక్తి ప్రధానమైన మ్యూజిక్ పెడితే డిస్టర్బెన్స్ అవ్వదు అదే అవుతుంది కాబట్టి లాస్ ఉన్నాయి నేచర్స్ లాస్ ఉన్నాయి దే డోంట్ రెస్పెక్ట్ యువర్ సెంటిమెంట్ కనుక విషం యాతి ఇది విషయం మీరు దాన్ని ఓవర్గా యూటిలైజ్ చేస్తే అది విషం అయిపోతుంది కాబట్టి విషయం అటువంటి విషయములు తత్వము అన అది తత్వం ఎలా అవుతుంది శబ్దస్పర్శ రూపరస గంధములు తత్వం ఏమిటి అసలు నిజానికి విషస్య విషయాణ దూరమత్యంతమంతరం ఉపభుక్తం విషంహంతి విషయా స్మరణాదపి అని ఓ శ్లోకం ఒకటి ఆయన ఆనందగిరికారుడు రాశాడు విషము విషము విషయము దూరం ఎంత ఉంది చాలా దగ్గర ఒక్కటే తేడా అయితే చాలా దూరం కూడా ఉంది ఎలాగా విషం మిమ్మల్ని హింస పెట్టాలంటే దాన్ని నోట్లో పోసుకుని మింగానే విషయం హింస పెట్టాలంటే అంత పనిచేయక్కర్లా దాన్ని స్మరిస్తే చాలా మిమ్మల్ని హింస పెడుతుంది విషయాలని స్మరిస్తే మీ మనస్సు అంతా చెడిపోయి మీరేమో తప్పు మార్గంలో వెళ్ళిపోతారు అంత ప్రమాదకరమైనవి విషయాలు విషం అంత ప్రమాదం కానే కాదు విషం వెళ్ళి కొని తీసుకొచ్చి నోట్లో పోసుకొని మింగితే అప్పటికి వీడికి హాని కలుగుతుంది వీడింట్లోకి వచ్చిన విషయాలను స్మరిస్తూ ఉంటే ఆ విషయ భోగముల మీద ఆసక్తి పెరిగిపోయి వీడి జీవితం తప్పు మార్గంలో వెళ్ళిపోతుంది తర్వాత దీంట్లో ఈ విషయాల్లో ఇంకో ప్రమాదం ఉంది ఏదో ఒక్క విషయంతో నీకు తృప్తి కలగదు మీకు కడుపునండా భోజనం పెట్టారనుకోండి నీకు తృప్తి కలగదు ఎందుకని గంధం కూడా కావాలంటారు ఇప్పుడు పాయసం ఉంది పాయసంతో మీరు తృప్తి పడతారా పడరు దాంట్లో సుగంధ ద్రవ్యాలు వేయాలంటారు ఎందుకంటే పాయసంలో సుగంధం ఎందుకండి పాయసం మీకు కావాల్సింది ఏమిటి రుచి కదా రుచి మేము వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది టేస్ట్ బట్ గంధం మీకు అక్కర్లేదు కదా అంటే గంధం కూడా కావాలి కేవలం గంధం కోసం కొన్ని ఐటమ్స్ వేస్తారు దాంట్లో పాయసం మీద కేవలం గంధం కోసం ఏం వేస్తారండి ఈ లడ్డూల్లోని వాటిలో గంధం కోసం వేసేది ఏమిటి నట్స్ నట్స్ గంధం అని అక్కర్లేదు యాలకులు పచ్చకర్పూరం వేస్తారు అది దాట్ ఈస్ ది ఐటమ్ పచ్చకర్పూరం వేస్తారు ఇప్పుడు ఏలకులు వేసారంటే అది కూడా ఒక నట్టు దానికి ఏదో హెర్బల్ ప్రాపర్టీస్ కొంత న్యూట్రిషన్ వాల్యూ ఉండొచ్చు పచ్చకర్పూరానికి ఏముంటుందండి అంతే సువాసన వస్తుంది అందుకోసం వేస్తారు కాబట్టి రుచి ఒక్కటి ఉంటే సరిపడదు గంధం కూడా ఉండాలి ఏమండి రుచి గంధము ఉందండి అది ఒక్కటి ఉంటే సరిపడదు మ్యూజిక్ కూడా ఉండాలి శబ్దం ఇప్పుడు అక్కడికి పార్టీకి మ్యూజిక్ కూడా ఉండాలి మ్యూజిక్ ఒక్కటి ఉంటే సరిపడదు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉండాలి అక్కడ ఏదో డ్యాన్స్ చూస్తుంటే ఏమంటే రికార్డింగ్ డ్యాన్స్ బాగుంటుందా రికార్డు బాగుంటుందా రికార్డింగ్ డ్యాన్స్ బాగుంటుంది శబ్దం ఒకటి చాలదు రూపం కూడా ఉండాలి శబ్ద స్పర్శ స్పర్శ కూడా ఉండాలి స్పర్శ కూడా ఉండాలి ఏదో పులాసగా సిల్క్గా ఉండాలి సిల్కన్ క్లోత్స్ వేసుకుని మంచి సుగంధయుక్తమైన రిక్ష్యములైన భయ పదార్థాలను భుగిస్తూ మంచి అందమైన రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం చూస్తూ ఉండాలి వీరికి అన్నీ కావాలి ఏదో ఒకటి ఉంటే సరపడాలి ఆ విధంగా ఈ భోగములు వీడిని బంధిస్తాయి తప్ప వీడికి దాంట్లో ఏమీ సుఖం లేదు తర్వాత విష విషయానుసంధానాన్ని శాస్త్రవేత్తలు నిందించారు నిందించి అవి వాటి దూరంగా ఉండండి వాటి దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు సంసారంలో బద్ధులైపోతారు అసలు ముందు జీవన్ముక్తి ఇలాంటి మాటలు ఆరోగ్యం కూడా చెడిపోతుంది మనిషి యొక్క ఇహము పరము కూడా చెడిపోతాయి అని అలా నిందించారు కానీ వాటినే పరమ పురుషార్థంగా చెప్పలేదు కానీ మీరు వాత్స్యాయన కామసూత్రములు ఇచ్చారు వాటి మీద వచ్చినటువంటి టీకా గ్రంథాలు ఇంకా ఉన్నాయి అనేక సంస్కృత గ్రంథాలు మాట నేను చెప్తున్నా వాటిని చూసినట్లయితే ఇంద్రియభోగములే పరమార్థం అన్నట్టుగా వాళ్ళు వర్ణించుకుంటూ వస్తారు అవును ఏవో గీతాలు ఉర్దూలో ఉన్నాయి తెలుగులో అనువాదం వచ్చాయి వాటిల్లో ఇంద్రియభోగములే పరమార్థము అని వర్ణించిన కవులు గీతాలు ఉన్నాయా ఏమిటో ఉమర్ ఖయాం అలా చెప్పాడా సిమి కానీ అది తత్వం విస్మరించి అది తీసుకున్నారనుకోండి అది ఎలా ఉంటుంది కేవలము భోగములే పరమార్థము అన్నట్టుగా ఉంటుంది తర్వాత మిస్లీడింగ్ అయ్యే అవకాశం ఉందా మిస్లీడ్ అయ్యే అవకాశం ఉందా లేదా ఏదో దాంట్లో ఏదో దాపరికంగా ఏదో పెట్టుకుంటాడు నిజమే నేను కాదన్నా ఇప్పుడు నువ్వు మద్యాన్ని పోయి నీ చేతులతో నువ్వు పోసిన మద్యాన్ని నేను స్వీకరించి ఆనందిస్తానో ఉన్నాడు అనుకోండి దానికి ఏదో తాత్విక అర్థాన్ని మనం చిన్న మీద పడి చెప్పచ్చు కానీ అది వేరే సంగతి కానీ దాని వచ్చే ప్రము ప్రముఖమైన అర్థమేమిటి లోకం ఏ విధంగా స్వీకరిస్తోంది అది మిస్లీడింగ్గా ఉందా లేదా మొత్తానికి ఏదేమైనా విషయ భోగాలు కనుక ఉన్నట్లయితే అది ఎంతటి మహోదాప్తమైన స్ట్రక్చర్లో ఉన్నా కూడా అది మనుషుని పతి పిన్ని చేసొస్తుంది దాంట్లో తత్వభూమిక ఏమీ లేదు పుట్టిపారాయండి అంతే ఇంకా దాన్ని మొహమాట పడుతున్నారు ఇక్కడ మొహమాట పడుతూ కూర్చుంటే చవల్దు దాన్ని రిజెక్ట్ చేసి పారాయణ వాత్స్యాడు మహర్షి మహర్షి ఎవడన్నాడు సో మహర్షులు డజన్ మంది మహర్షులు ఉన్నారు మీరు ఎవరు చెప్పింది తీసుకుంటారు మీరు కాబట్టి శ్రీరామ లేకత్వాది ఎవరి నుంచి వాడు చెప్తూ ఉంటాడు కాబట్టి అలాగే వర్కౌట్ కాదు కాబట్టి ఈ విషయమునే తత్వము అనేది రిజెక్టెడ్ లోక ఇది లోక విధ వీళ్ళు పౌరాణికులు పౌరాణికులని ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ అని నేను పౌరాణికులము అని చెప్పుకుంటాను నేను కొంతమంది పౌరాణికులను ఎరుగుతున్నాను నేను ఎరుగుదనంటే నాకు తెలిసిందంటే మీకు తెలియకుండా నాకేం తెలియదు మీకు తెలుసున్నదే నాకు తెలుస్తుంది కానీ మరి నాకు కొంచెం ఎక్కువ తెలిసినేమో నాకు తెలియదు మీరే నిర్ణయించండి వాళ్ళు ఎలా వాళ్ళు ఏమని చెప్తా ఒక పౌరాణికుని నేను ఎరుగుదును ఆయన చాలా పెద్ద పండితుడి లోకంలో ప్రసిద్ధి ఆయన పాండిత్యం మీరు ఎప్పుడు ఏ అన్నారనుకోండి ఆయనకి ఏయాతి స్టోరీ అంతా తెలుసు గర్గుడు అన్నారు అనుకోండి స్టోరీ అంతా తెలుసు వామదేవుడు అది తెలుసు యామునాచార్యుడు అది తెలుసు యామునాచార్యుడు హిస్టారిక్ ఫిగర్ ఏమో నాకు తెలీదు వీరు ఏ పేరు చెప్పండి ఆయన దూర్వా అయ్య రాము దూర్వాసుడు అంత మొత్తం హిస్టరీ అంత తెలుసు ఆయన ఎలా మాట్లాడతారంటే వీళ్ళందరూ మహాత్మా గాంధీ బాలగంగాధర తేలక లాంటి హిస్టారిక్ ఫిగర్స్ లాగా మాట్లాడతాడు ఆయన వాళ్ళందరూ మైకలాజికల్ స్టోరీలయా బాబు ఇవన్నీ కూడా అంతేకాని ఈ స్టోరీలన్నీ లిటరల్గా కరెక్ట్గా తీసుకోకూడదయా అంటే విండో ఒప్పుకోడు దే ఆర్ లిటరల్లీ కరెక్ట్ అని తీసుకుంటాడు ఇప్పుడు ఎవడైనా ఆయనకి నచ్చిన వాడు తప్పు పని చేశాడనుకోండి దానికి ఏదో కల్పన చేస్తాడు ఆయనకి నచ్చని మంచి పడి చేశాడనుకోండి దానికి మరో కల్పన చేస్తాడు ఇప్పుడు ధర్మరాజు ఏదైనా చెడ్డ పని చేశాడనుకోండి దానికి వెంటనే ధర్మరాజు పూర్వజన్మలో ఫలానా వాడు ఆ ఫలానావాడుగా ఉన్నప్పుడు ఆయన ఏదో చేస్తే ఎవడో ఋషి శాపం ఇచ్చాడు ఆ శాపం ప్రకారం ఆ శాపాన్ని తప్పించవంటే సరే మళ్ళీ జన్మలో నువ్వు ఈ ఒక్క చెడ్డ పని చేసేస్తావో అక్కడితో ఆ శాపం పోతుందని ఇచ్చాడు అందుకోసం ఈ చెడ్డ పని చేశాడు అని చెప్తాను అదే వీడికి నచ్చని వాడు మంచి పని చేశాడు అనుకోండి రావణాసురుడు శివుణ్ణి ఆరాధించాడు వాల్మీకి అంతలా చెప్పనే లేదు రావణాసురుడు శివుణ్ణి ఎందుకు ఆరాధించాడు అంటే వాడు రావణాసురుడు శివుని ఆరాధించినా దానికి ఏదో అయ్యింది అని అలా ఏదో చెప్పుకొచ్చి మొత్తానికి రావణాసురుల్లో అది కూడా మంచి లక్షణంగా ఒప్పుకోదు దానికి ఏదో కవరిగింగ్ వేసి పెడతాడు పూర్వజన్మ అంటాడు ఈ విధంగా ఇక్కడ పూతన ఉందండి పూతన పరమ రాక్షసైతే ఆవిడికి శ్రీకృష్ణ దర్శనం ఎలా కలిగింది అంటే దానికి ఒక కథ ఉంది పూర్వజన్మలో ఈ పూతన ఒక దేవతగా ఉండేది ఒక అప్సరసగా ఉండేది అప్పుడేదో డ్యాన్స్లో వేస్తూ తప్పు పని చేసినందుకు గానీ పోతన జన్మ వచ్చింది కానీ ఆ తప్పు చేస్తూ చేస్తూ ఉండగా అక్కడ ఏదో ఒక దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి ఏదో పూజ చేసింది అందుకోసం శ్రీకృష్ణ దర్శనం ఇప్పుడు అయింది ఈ పుజానికి పాపం దానికి అలాగే అల్లి కలెక్షన్స్ అలా ఒకదానికి ఒక దానిపై కాదు ఎన్ని బుళ్ళు పెడతాడంటే అలా బుళ్ళు పెట్టి అలాగే వేసుకుంటూ పోతాడు అంటే కానీ దానికి ఒక అన్ని లిటరల్గా తీసుకుంటాడు హిస్టరీ పుస్తకం ఉందంటే ఆ హిస్టరీ పుస్తకం మొదలుపారే ఉంటాడు ఇదే హిస్టరీ అంటాడు మా శివపురాణమే హిస్టరీ మా కాళికా పురాణమే హిస్టరీ ఇదే హిస్టరీ అని చెప్తాడు ఇలా మొదలుపెట్టి వాణ్ణి తత్వం చెప్పరా అంటే దేవత లోకములే తత్వము అని లోకప్రధానంగా చెప్తారు వీళ్ళు ఎలాగా లోకాలంటేటి ఇది ఇది సెటిల్ చేసేద్దాం ఈ క్లాసులో సో దట్ మళ్ళీ ఈ క్లాసులో ఇంకో దానికి వెళ్ళొచ్చు లోకాహ తత్వం లోకాలు ఎన్ని రాని అడిగితే మూడని చెప్తాడు భూర్భువ సువహ భూహు శుభతో ఒక సెన్స్లో చెప్పింది మూడని చెప్పింది వీడు మూడని చెప్తాడు ఎప్పుడైనా మీరు ఆలోచించండి అసలు మీరు కౌంట్ ఒకటి తత్వము అని చెప్పి ఊరుకుంటే ఇంకా మీకు నెక్స్ట్ స్టెప్ లేదు అడిగి అడిగి లేదు చెప్పి అడికి లేదు కానీ మీరు రెండే కాదు మూడని ఒకటి అంటాడు ఐదు ఇంకొకటి అంటాడు పదహారు మరొకటి అంటాడు ఆ కౌంట్లు అలా పోతూనే ఉంటాయి స్టేట్స్ ఇన్ ఇండియా ఎన్ని ఒక్కటి స్టేట్స్ అని మీరు మొదలు పెడితే ఇరవై పంతొమ్మిది పదహారు పదిహేడు అయింది ఇరవై అయింది ఇరవై ఒకటి అయింది ఇప్పుడు ఈ ఇరవై నాలుగుని ఇరవై ఆరు చేయాలని పెద్ద కుమ్ములాట కాబట్టి ఇది ఇలా విడతీసుకుంటూ పోతారంటే అక్కడ విడతీయాలంటే ఇంకా వద్దని వాడు ఒకటి ఇక్కడ అని వాడి ఎవడోడి ఎవడి ఇష్టం వాడిది ఇదంతా ఫ్రీ ఫర్ ఆల్ ఒకడు మూడు అన్నాడు ఇంకొకడు పద్నాలుగు అన్నాడు ఇప్పుడు మూడా నా పద్నాలుగా ఏది కరెక్టు ఇక్కడ రాసింది చెప్తా చూడండి తద్భక్తీ విప్రతిపత్తి దర్శనాత్ లోకా పౌరాణిక తదపి కల్పనా మాత్రం స్థానభేదేన త్రిత్వే తన భేదన సో ఇప్పుడు భూర్భువస్సు మూడు లోకాలు ఉన్నారు స్వర్గలోకం ఉంది స్వర్గలోకంలో ఇప్పుడు గంధర్వులు యక్షులు కెన్నరులు ఆ దేవతలు వీళ్ళందరూ ఒకే లోకంలో ఉంటారా వేరు వేరు లోకాల్లో ఉంటారా అంటే కాదు ఒకే లోకం కాదు గంధర్వలోకం వేరు యక్ష లోకం వేరు మళ్ళీ దేవతాలోకం మరి నీ మూడు అంటే ఏంటి నీ మూడు మాట ఎక్కడ నిలబడింది తర్వాత లోకాలు సెవెన్ అప్ సెవెన్ డౌన్ సెవెన్ అప్ అని కదా ఓ డ్రింక్ అలాగా సో అని ఏడు అప్ ఏడు ఓ జనరల్ నాలెడ్జ్ ఒక ఆయన నాకు అన్నీ తెలుసు సరే కూర్చో ఏడు డౌన్ లోకాలేమిటి చెప్పు లెక్కటిది చెప్పి అతల వితల సుతల రసాతల తలాతల పాతాల ఆరు వచ్చిన ఏడోది నాకే రాలేదు అడిగిన ప్రశ్న అడిగిన వారికే ఏడోది రాలేదు కదా మీకెక్కడి నుంచి వస్తుంది పద్నాలుగు అని ఇంకొకటి అంటాడు మూడు అని ఒకటి అంటాడు అవాంతర భేదాలు ఉంటాయి ఎన్ని లోకాలని వ్యవస్థ ఏంటి ఎలా కావాలంటే అలా లెక్క పెట్టచ్చు మూడుని పద్నాలుగుగా లెక్క పెట్టచ్చు పద్నాలుగుని మూడుగా లెక్క పెట్టచ్చు ఎలా కావాలంటే అలా లెక్క పెట్టచ్చు ఇప్పుడు ఈ గదిలో ఎన్ని ఎన్ని వస్తువులు ఉన్నాయి మీరు చెప్పండి మీరు మీరు చెప్పి ప్రతి అంకే తప్పని ప్రూవ్ చేస్తాను కాబట్టి లోకాల సంఖ్య చెప్పి ఇదేదో తత్వం అది ఎలా అంగీకారం అవుతుంది ఒక స్థిరత్వం లేకుండా సందర్భానుసారంగా మారుతూ పోతుంది అదే ఎలా అవుతుంది పౌరాణికులు లక్ష కథలు చెప్తారు అవన్నీ తత్వం అవుతాయా అని దాన్ని బలిరేపు కలద్ద ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమరి ఓం దర్శన కృష్ణానమస్ అల్టిమేట్గా